పుస్తకం ఎవరిది ఏది ఆ తెల్ల పుస్తకం అది మా బాబు పుస్తకం ఎర్ర పుస్తకం నాది మీ బాబు ఎన్నో తరగతి ఆరో తరగతి నాది ఆకుపచ్చ రంగు పుస్తకం మా తమ్ముడిది నల్ల పుస్తకం ఎరుపు మంచి రంగు ఆకుపచ్చ నలుపు మంచి రంగులు కాదు ఆకుపచ్చ మంచిరంగు కాదా ఎరుపు ఆకులు అన్ని ఆకుపచ్చ రంగే పూలు అన్ని ఎరుపు కాదు కొన్ని తలుపు కొన్ని పసుపచ్చి గులాబీ రంగు అరుగో మా నాన్నగారు నాన్నగారు ఆకుపచ్చ మంచిరంగా ఎరుపు మంచిరంగా పుస్తకం ఎవరిది లీలా ఆ పుస్తకం ఎవరిది ఏది ఏది ఆ తెల్ల పుస్తకం ఆ తెల్ల పుస్తకం అది మా బాబు పుస్తకం అది మా బాబు పుస్తకం ఎర్ర పుస్తకం నాది ఎర్ర పుస్తకం నాది మీ బాబు ఎన్నో తరగతి మీ బాబు ఎన్నో తరగతి ఆరో తరగతి ఆరో తరగతి నాది ఆకుపచ్చ రంగు పుస్తకం నాది ఆకుపచ్చ రంగు పుస్తకం మా తమ్ముడిది నల్ల పుస్తకం మా తమ్ముడిది నల్ల పుస్తకం పుస్ ఎరుపు మంచి రంగు ఎరుపు మంచి రంగు ఆకుపచ్చ నలుపు మంచి రంగులు కాదు ఆకుపచ్చ నలుపు మంచి రంగులు కాదు ఆకుపచ్చ మంచి రంగు కాదా ఆకుపచ్చ మంచి రంగు కాదా ఆకులు ఆకుపచ్చ ఆకులు పూలు పూలు కొన్ని తలుపు కొన్ని పసుపచ్చ కొన్ని గులాబీ రంగు కొన్ని పసుపచ్చ కొన్ని గులాబీ రంగు అరుగో మా నాన్నగారు నాన్నగారు నాన్నగారు ఆకుపచ్చ మంచి ఆకుపచ్చ మంచిరంగా ఎరుపు మంచిరంగా అన్నీ మంచి రంగులే అన్నీ మంచి రంగులే